మా తండ్రి సర్వాధికారి సృష్టికర్తేవరీ మరి ఒక రోజు పాదం వచ్చేందుకు నాయనందరం ఆన్లైన్లో కూడి ప్రభు ప్రార్థించటానికి మా విన్నపములు మా విజ్ఞాపములు తండ్రి మీ సన్నిధికి తీసుకురావటానికి ప్రభు మమ్మలను సమకూర్చున్న విధానంపై స్థుత స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభు ప్రార్థన వలన సమస్తము సాధ్యమని చెప్పారు తండ్రి సంఘానికి మీ బిడ్డలకు ప్రభు ప్రార్థన అనే శక్తినిచ్చారు ప్రభు మీ స్తోత్రంలో వేస్తకుండా ప్రార్థించుడి పట్టుదలతో ప్రార్థించుడి ప్రార్థనలో పోరాడి ప్రార్థనలో మెలుపుగా ఉండడని చెప్పారు తండ్రి కృప ఈ యొక్క నయనం గడిచిన నాలుగు నెలలుగా కృప మమ్మల్ని ప్రేరేపించి నాయన ఈ విధంగా ఆన్లైన్ లో మేము కూడి ప్రార్థించడానికి మీరు మమ్మల్ని నడిపించిన విధానం ప్రాం కృప తండ్రి మా ప్రార్థనలన్నీ మీ ఇద్దరు చేరగ నమ్ముతున్నాం ఆ ప్రార్థనలో ప్రభావ రోజు తప్ప మేమందరం ఉండగా తండ్రి మమ్మల్ని ప్రేరేపించి మీ చిత్తానుసారమైన ప్రార్థన మీకు ఇష్టమైన ప్రార్థన హృదయానుసారమైన ప్రార్థన తండ్రి మా హృదయంలో చచ్చులాగా సహాయం చేయండి గొప్పవాదార్థంగా తండ్రి నీతిగా భక్తిగా తండ్రి పవిత్రముగా ప్రార్థించడానికి సహాయం చేయండి గొప్పగా మా పెదాలను ముట్టండి మా హృదయాలను ముట్టండి శుద్ధీకరించండి గొప్పవా తండ్రి నిర్మలమైన మన సాక్షి ప్రార్థించడానికి సహాయం చేయండి వాక్య పరిస్థితిలో తండ్రి మీ దాసుని మీరు అభిషేకించి బలంగా వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నారు తండ్రి మాత్రం ఈ సమయమంతా ఎంతో ప్రయోజనకరంగా యోగ్యకరంగా వచ్చిన అందరిని బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ రాని వారిని మీరే మా మధ్యకు నడిపించవలసిందిగా పెట్టుకుంటూ గణత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ అంధకార శక్తులను సైతాన్య శక్తులను తండ్రి మీ ప్రతి శక్తిని మా ప్రజలు ఏ సూక్రిస్తూ రక్తమైన కొద్ది ప్రార్థన మహాప్రభు మహారేసుకునిస్తున్నాం అమనా అడిగి వేడుకొని బ్రచు ప్రార్థిస్తున్నాం తండ్రి సామయ్యూ సార్ అంధత్వం ఉగ్రతడికముంది అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే దుర్దినమును రాకముందే సర్వం కోరుకోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేసుని ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేసు ఆలస్యం చేయక దుర్కినముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముందే సాగిపోయినా నీడ వంటి జీవితం నీటి గుడగ వంటిది సాగిపోయినా నీడ వంటి జీవితం అల్పమైనది నీటి గుడగ వంటిది తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పులేనివారి కోసం తెరచి ఉంది తీర్పు ద్వారం మార్పు లేనివారి కోసం వేదనలు తప్పించుకొనలేవు ఘోర బాధలు వార్నింపచాలవు పాతాళ్ళ వేదనలు తాపించుకొనలేవు ఆ ఘోర బాధలు వార్నింపచాలవులు రాకముందే సర్వం కోల్పోకముందే అధత్వం కమ్మకం ఉగ్రత దిగి అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగి రాకముంది రత్న నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికి రాదు దేనికి రత్న రాసులేవి నీతో కూడా రావు మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి యేసుక్రీస్తు ప్రభువు నందే ఉంది నీకు రక్షణ తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు ఏసుని విడిచిపెట్టు పాపాన్ని తొలగించు భ్రమలన్నీ కనుగొనుము సత్యాన్ని విశ్వసించు ఏసుని విడిచిపెట్టు పాపాన్ని బుద్ధి రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది అంధత్వం కమ్మకముంది ఉగ్రత దిగిరాకముంది స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేర్చుకోయే సునీ ఆలస్యం చేయక స్మరించు రక్షకుని అనుకూల సమయమునా చేర్చుకోయేసుని ఆలస్యం చేయక చంద్రం ఉన్నారండి కొంతసేపు దేవుని మాటలు చెప్పాల్సిందిగా వంటితో చేసుకుందాం చెప్పి మీకు అనాలే మహోన్నతగా ఉన్నాను ప్రభావ మరొక దినం మీరు మధ్య అనుభవించింది యథావిధిగా వెళ్ళిపోతుందనుకున్నారు ప్రోభ మేము అదే కృష్ణ ప్రభావం మత యథావిధిగా జీవిస్తారు మనుషులు అంతా నిమ్మలాగా ఉంది ఎవరికి గుర్తన సమయంలో చదపాల నుంచి వారిని అందరినీ కోల్పోయి అలాగే మనసు తుమన అనేక మంది కోల్పోతారు నరని మీరు అక్కడ చేసిన తను చిన్న గుంపు గడిచిపెట్టబడుగుతాడు అక్కడ కుటుంబం ఒకటి గెలిచిపెట్టబడుగునే ఇక తిరిగి వచ్చినప్పుడు కూడా అదే నడుపుగా మనిషి ఒక మన తిరిగి వచ్చినప్పుడు భూమి మీద ప్రేమను కనుగొనం ఇట్లా అతను కనుగొన బహు భయంకరమైన పరిస్థితి ఏది మతమైన జీవితానికి మనుషులు గర్వించని తీసుకుంటుండగా మీరు మొక్క మాకు ఈ ఒక చేస్తున్నారు వాక్యం పట్ల ఆసక్తి సాధన పట్ల ఎక్కడ తీవ్రతమైన ఆయన సహనాన్ని మీరు మా శిక్షణ పొందాలి ప్రభావం పెంట ఉపయోగించుకునే స్థానిక ఆ పెంట తట్టి తీరుస్తామన్నారు ప్రభుత్వం సాధించమన్నారు రాజ్యాన్ని వ్యక్తమన్నా ఉంది కాబట్టి మీరు దాని దగ్గర ఆసక్తి దాని తర్వాత నేను ఎవరినిస్తాను కాబట్టి ప్రభావ ఆసక్తి మర్చుకున్నా ఇంట్రెస్టింగ్ చేయొచ్చు వాయిస్ వస్తుంది మైక్రోసానికి మొబైల్ ఫోన్ లో వాయిస్ పెంచే అవకాశం ఉంటుందా అటువంటి ఫెసిలిటీ లేదనుకుంట మనము స్పీకర్ వాయిస్ పెంచుకోవచ్చేమో కానీ మైక్రోఫోన్ వాయిస్ పెంచడానికి అవకాశం ఉండదు సార్ దానికి ఇంకేమైనా ట్రిక్స్ ఉంటే మనం ట్రై చేయచ్చు ఇప్పుడు పర్లేదు ఆల్మోస్ట్ ఒక తుంగ మెడిటేట్ చేస్తున్నా ఆ ఇది ఎంత మొత్తం కరెక్టర్ నుండి మీరు క్లారిఫై చేయాలా మీ ప్రేరే మీరు కూడా కాంట్రిబ్యూట్ చేయొచ్చు అయితే ఇది యాకోము తన విడల విషయాల్లో తన కుమారుల విషయాల్లో మనం ధ్యానించినప్పుడు యాకోంకి పదమూడు మంది పిల్లలు కదా సాధారణంగా పన్నెండు మంది అంటాం మనం అయితే తనము విషయాల్లో చూసినప్పుడు దానికి పన్నెండు మంది శిష్యులు అంటారు ప్రపంచం అంత కర్నాడు నుంచి పదమూడు మంది ఆయన ఉన్నప్పుడు ఎందుకంటే మరియు మంత్లీని మరియు లైఫ్ టైం పిడిచేర్ తీసుకొని వాళ్ళకి సేవ చేసింది ఆయన ఇడ్లు తీసుకోకుండా కాబట్టి ఆమె సేవకులకు సేవకురాలు దరిపించినట్టు మనం చూస్తా మన ప్రముఖి తర్వాత ఆ యొక్క పన్నెండు మంది శిష్యులకి సేవ చేసింది కాబట్టి ఆమె ఎందుకు శిష్యురాలుగా చింతరించలేదని ఈ రోజు ఇంకో అర్థం కాదు అంతగా ప్రయత్నపడింది ఇన్ఫాక్ట్ ఒక యవన ట్రెడిషనల్ ఏడ్ టైప్ అనుకుంటది ఓల్డ్ టెస్ట్ నుంచి న్యూ టెస్ట్ మీట్ తీసుకు అప్పటికి ఇంకా సర్బీగా తెలియదు అది అటువంటి దశలో కూడా ఆయన్ని అంతగా సమర్పించుకొని ఆట్రీ ఆయన మ్యారేజ్ కూడా చేసుకో మ్యారేజ్ పేరెంట్స్ కు ఒత్తిడి చేసిన ఆయన హిస్టరీ మీరు చెప్పిన చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ అండ్ మద్దలా అనే పట్టణం సంబంధించిన ఆయన స్త్రీ మీరే ఫ్యామిలీ డైరీ హ్యాంసర్ గారు తల్లిదండ్రులు ఆయన బలవంతం ఇస్తారు పెళ్లి చేస్తామన్నారు కానీ ప్రభువు బోధకట్టు ఆకర్షణను బట్టి స్త్రీకరించుకొని ఆయన మేమరించిన స్త్రీ ఆ పద అంటే పురుషులు పదమూడు మంది కదా ప్రభుతో కలిసి ఆ పదమూడు మందితో పాటు ఆయన దివారాత్రిలో ఎట్లా జీవించగలిగిందని నేను అది ఆలోచించడం నా ఒళ్ళు గద్దరిస్తా అంటే తీవ్రమైన ఆసక్తి గురించి మనం ధ్యానించినప్పుడు ఆ స్త్రీ అంతగా ఎట్లా సేవ చేయగలిగింది ఒకటి బహు ఆశ్చర్యం ఎక్కడ కూడా పట్టుకునేట తోటలలో పడుకునేట కొంటల మీద పట్టుకునేవాళ్ళు ఎక్కడ కూడా ప్రాంతాలు దిగేవారు కానీ చర్చ్ ఐ మీన్ ఒక శిష్యాల గుర్తించలేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హిస్టరీ దిగవచ్చేయండి ఆమె ఎంత ప్రయత్నం మనం చూడగలం అంటే నేను అనేది అయితే ఆయన మీద బహుతున్నట్టు కాదు నంబర్స్లో మనం ఎందుకు డిఫరెన్షియేట్స్ అయిపోతాం అనేప్పుడు ఉదాహరణకి యాకో యాకోబు కుమారులలో ఆ పదమూడు మంది కుమార్ ఇద్దరు పన్నెండు మంది కుమారులు కానీ ఒక ఒక కుమార్తె కూడా ఉండేవి ఆమె గురించి ఎప్పుడు మనం గాడించాం ఆమె జీవిత విధానం గురించి మనం గాడించాం ఎందుకంటే ఎప్పుస్టియన్స్ క్రిస్టియానిటీ ఏ రీతి ఉందనేది అర్థం కావాలంటే వాడికి దృష్టాంతంలో జరిగే యుగాంతం అందున మన కొరికి ఇవన్నీ రాయమండే వృత్తి కలగడానికి వరకు కాబట్టి వీటిని ఏ నిజంగా స్వీకరించాలి ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని వాక్యాలు తిరిగి తిరిగి మన కాలంలో నెరవేరుతా ఎందుకంటే జీవం కదా జీవో వాక్కున్నాను కాబట్టి ప్రతి వాక్యం తిరిగి తిరిగి నెరవేరుతా ఉంటది అనేది నేను విశ్వే వాటిని ఈజీగా తీసుకోండి అది ఓల్డ్ టెస్టిమేట్ అయ్యాడు కానీ న్యూ టెస్టిమేట్ అయ్యాడు కానీ మన టైం రిపీట్ అవుతుంటే అంత ఫస్ట్ ఏంటంటే వాటిని ఇందులో చేస్తుంది నైన్టీ చేస్తా ఉంటాం మనం కాబట్టి దానికి ముందు ఆదికాండము నలభై ఒకటో అధ్యాయంలో చూస్తాం ఆదికాండము నలభై ఒకటో అధ్యాయం దాని దాదాపు ముప్పై ఏడుకు వచ్చేస్తాం అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్స్ మెథడాలజీ ఫాలో అవుతున్నాం ఆదికాండము నలభై ఒకటో అధ్యాయము నలభై ఐదవ అర్థంలో మరియు ఫరో ఏసేపు నాకు జప్ అని పేరు పెట్టండి కానీ ఇంగ్లీష్ అట్లా ఇంగ్లీష్ నేమ్ అంటారో జోసఫ్ నేమ్ జస్నత్ పనియా కాబట్టి తెలుగులోకి వచ్చే నేమ్ టోటల్ మారిపోయింది ఇంగ్లీష్ నేమ్ జస్నత్ పనియా తెలుగులోకి వస్తే జస్నత్ అని పడింది అంటే ఏది క్యారెక్టర్ అని మనం చూడడం కాదు కానీ మిస్టేక్స్ అని కూడా చెప్పడానికి పర్పస్ గాడ్ లీడ్స్ వేరియేషన్ అర్థం చేసుకోవాలా దాని మీనింగ్ జైమ్స్ అనూసిన చెప్పినట్టు పని అంటే దాని విడింగ్ ఎక్కడ లేదు పర్టికులర్ గా ఫలో పెట్టి చెప్పారు హీరోకి ఎందుకు అని దాని తర్వాత ఏం చెప్పింది కూడా అక్కడ నలభై ఐదవ వచ్చా అది పెట్టి అతనికి కోను యొక్క యాజకుడైన కుమార్తె అసన్నత్తును ఇచ్చి పెండి చేశాను ప్రమోషన్ అన్నట్టువస్ ప్రమోషన్ ఎందుకంటే అది డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్ తర్వాత జర్నింగ్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జహనర్ పని అంటే ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది డ్రీమ్ మీనింగ్ అంటే కథ భావముని ఆ విశదీకరించేవాడు అర్థం లేక ఇంకొక మీనింగ్ ఏముందంటే డిక్సరీలో హిడన్ సీక్రెట్స్ ని అంటే రహస్యంగా దాచపడ్డా మర్మంలో బయటికి తీసుకొచ్చి వాటి అర్థాలు చెప్పేవాడు అని కూడా అర్థమవుతుంది రోల్ టెస్ట్మెంట్ లో దేవద్ మెడల్ అందరూ ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎస్ పొందినారు యూకెస్మెంట్ కూడా ఈ రోజు ఆ పుస్తకాలు చూస్తున్న దాని పౌలికి కళ వస్తుంది అక్కడ దాన్ని కళ అర్థం చేసుకుంటాడు సరే కడంటకు యోసేపు విత్ హస్ ఫట్ యు కాల్ ఆన్ హోల్డ్ ప్లీజ్ స్టే ఆన్ ది లైన్ మీరు మాట్లాడుతున్న వ్యక్తి కరతీ యోసేపు కలిగిన ఆయక ఆ ఆదిక్త లేక ఇంటర్‌ప్రెటర్ ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ ది డ్రీమ్ ఆర్ ఇంటర్‌ప్రెటర్ ఆఫ్ ది వర్డ్ అన్న పేరు అదకొస్తుంది ఈ రోజు కూడా ఏదో ఒక విషయం అల్లు నిస్తంది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాటర్న్స్ లో దేవుని మిడలతోని దేవుడు కళల రూపకంగా దర్శన రూపకంగా మాట్లాడేవాడు ఎంటైర్ ప్రాఫిట్స్ చూస్తే మనము ప్రతి ప్రాఫిట్ కి కళనే కలిగింది లేక దర్శనమే కలిగింది ఏషయా గ్రంథం చూస్తే ఏంటి మనము అదే రీతిగా దానియలు గ్రంథం చూస్తాము దశనీయ గ్రంథం చూస్తాము ఎప్పుడు బొమ్లో దేశంలో ఉన్నప్పుడు కలిగింది కదా దానియల్కి దర్శనాలు అదే నీటిగా ఎహెచ్కెల్ ని కూడా హెహెచ్ కూడా దర్శనం కలిగినాయి అంటే అన్ని దేశాల్లో ఉన్నప్పుడు కలిగిన దర్శనం రెండు పుస్తకాలు అన్ని దేశాల్లో ఉన్నప్పుడు రాయబడ్డాయి హెహెచ్ గ్రంథం తర్వాత ధాన్యాల గ్రంథం చాలా వరకు ప్రాపర్ యోనా యోనా గ్రంథం అది ఫారిన్ ల్యాండ్ రాయబడింది అనేక ఫారిన్ దేశానికి రాయబడింది అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాటర్న్స్ లో దేవుడు అన్నిలో పట్ల ఆయన ఆసక్తిని ఏ విధంగా వ్యక్తం మనం అర్థం చేసుకుంటాం అయితే ఈ ఐగు నాశనం కావద్దు అనేది దేవుని యొక్క తలం అందుకే ఆ ఆది పాండము ఆ తలం చూపించాడు ఫరుక్ తర్వాత టూ టైమ్స్ చూపిస్తాడు ఆ కళ మనకంటే తెలిసిన కళనే అది ఆ ఆవులకు సంబంధించింది కదా ఏడు ఆవులు మనిష్టమైనవి ఏడు ఆవులు భక్త చిక్కినాయి దాని ఏడు వెన్నులు లిష్టమైన దాని తర్వాత బలహీనమైనవి వాటికి సంబంధించిన మనము సండే స్కూల్లో తగ్గినము చాలా సార్లు ధ్యానించడం అనేవి ప్రాఫిటిక్ ఈవెంట్స్ అవి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కి సంబంధించిన విషయాన్ని అంటే అక్కడ మనం ఇయర్స్ ప్రాస్పెరిటీ సెవెన్ ఇయర్స్ లేక కరువు అంటే నాకు అక్కడ ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇది నేను కేర్ఫుల్ గా సెకండ్ కూడా గమనించిన ఎవ్రీ సిక్స్త్ ఇయర్ లో ఎకానమిక్ కొలాబ్స్ అవుతుంది నేను అది మన ప్రేయర్ మీటింగ్ సర్కిల్స్ సార్లో బైబల్ స్టడీస్ లో చాలా సార్లు చూపించి ఈ సంవత్సరం ఇది స్టార్ట్ అవ్వతుంది అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ సంవత్సరం స్టార్ట్ అయింది ఎవ్రీ సిక్స్త్ ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ అయ్యి ఎండింగ్ సెవెంత్ ఇయర్ లో ఎకానమిక్ కొలాబ్స్ అవుతుంది ఇప్పుడు యాక్చువల్గా ఈ ట్వంటీ ట్వంటీ మేము ఆల్రెడీ కిటింగ్ చేసి లాంగ్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి కిటింగ్ చేస్తున్నాం ఈ ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ప్యాటర్న్స్ అవి మన మీద సెక్యులర్ సైంటిఫిక్ స్టాటిస్టికల్ మోడల్స్ బిల్డింగ్ రిగ్రేషన్ అనలిస్ట్ టైం సిరీస్ ఇవన్నీ మెథడ్స్ వాడుతూ ఉంటారు అరిమా మెథడ్స్ అని ఇవన్నీ రీసెర్చర్స్ ఆ మెథడ్స్ వాడి పీడిట్ చేస్తూ కానీ నేను సరే మెథడ్స్ అన్ని నేను వాడతాను కానీ నేను ఆ మెథడ్స్ మీద ఆధారపడలేదు టోటల్ ఎకనామిక్ లాబ్స్ అని స్టూడెంట్స్ కి చెప్తున్నాను లాంగ్ ఇయర్స్ నుంచి అయినా కానీ ఈ ఎకనామిక్ యాప్స్ లో మీకు జాబ్స్ ఉంటారంటే ఈ ఎకనామిక్ యాప్స్ లో కావాల్సిన పొటెన్షియల్స్ స్కిల్స్ మీకు ఉన్నాయా లేవా చెక్ చేసుకుని చెప్పేవాడిని గతంలో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కాబట్టి నేను అనేది ఏంటంటే డ్రీమ్స్ ని ఇంటర్ప్రిట్ చేసే ఆ యొక్క గుణగండము దేవుడి బిడ్డలకు అద్దరు కొండే ఇన్ఫాక్ట్ చూడండి ఆ పాదము ముప్పై ఏడవ అధ్యాయంలో ఒక డ్రీమ్ గురించి యువసేపు ఇంకా చిన్నవాడు కాబట్టి మీరు ఇచ్చే గ్రోత్ లేదు బాబు అండి చిన్నవాడు కాబట్టి ఆయన కలిగిన దర్శనము ఆయన కలిగిన కళ భావంని అర్థం చేసుకోలేకపోతున్నాడు అందుకే తండ్రి గారికి వచ్చాడు తమ్ముడు అందలా చెప్తున్నాడు అందలాకి అర్థమైపోయి అంటే నేను అనేది ఏంటంటే ఓల్డ్ స్టూడెంట్ లో దేవుడు మిల్ల తండ్రికి ఇంటర్ప్రెట్ చేయడం తెలుసు నేర్చుకున్నాడు ఆ స్కీమ్ నుంచి వచ్చింది అన్ఫార్చునేట్లీ ఈరోజు డ్రీమ్స్ ఇంటర్పీట్ చేయడం మనకు చీట కావట్లేదు మనం ఇద్దరు డ్రీమ్స్ కంటా ఉంటాయి కదా రాత్రులన్న కొద్ది హండ్రెడ్స్ ఆఫ్ డ్రీమ్స్ ఉంటాయి ఉదయం లేచిపోతాం ఎందుకంటే ఆ డ్రీమ్ మన సోల్ కి ఫీడ్ అవుతుంది కానీ మన బాడీకి ఫీడ్ కావు అందుకు మర్చిపోతా ఉంటాం నిద్రలో వేయంగానే మర్చిపోతాం ఆ డ్రీమ్ నేను మార్నింగ్ లేకు రాసేసుకుంటాను అక్కడ జరణ ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని డ్రీమ్స్ పర్పస్ గుళ్ళు దేవుడిస్తాడు అది మనం నైట్ తీసుకుంటే సెకండ్ టైం రిపీట్ చేసినట్ట ఆ ఖచ్చితంగా నెరవేర్చి హెచ్చరిస్తుంది ఎందుకంటే మనం ఆయన ప్రేమించే దేవుడు కాబట్టి అవి మనకు చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు ఫరోజు జీవితంలో త్వర చూపించండి ఆ ఏడు బల బలంగా ఉన్న ఆవుల గురించి మరి నెక్స్ట్ ఏడు బలంగా ఉన్న వెన్నుల గురించి అండ్ సెకండ్ ఏంటంటే ఇతరు ముగ్గురు సాక్షులతో దేవుడు తన వాక్యాన్ని స్థిరపరుతున్న వాక్యం ఉంది కాబట్టి దాని గురించి ఇక్కడ చూపిస్తున్నాడు అయితే ముప్పై అధ్యాయంలో ఇంకొక టూ త్రీ మినిట్స్ కంక్లూడ్ చేస్తాను ఆదికంట ముప్పై ఏడవ అధ్యాయం మూడవ వస్తువులో మరియు యోసపు ఇస్రా వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారుడు కంటే ఎక్కువగా అతన్ని ప్రేమించాసిన కొరకు విచిత్రమైన నిలువ తగ్గి పుట్టించాడు ఇంట్రెస్టింగ్ నాది ఈ వాక్యం చదివినప్పుడు జనరల్ గా వృద్ధాప్యమంది పుట్టినాడు కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండీ దాని అర్థం ఏంటంటే ఈ వేస్టెడ్ లైఫ్ అంటే ఇంకా ఇంకా ఫైనల్ దశ అన్నట్టు ఇంకా నీ వల్ల కాదు నీ చేత కాదు నీకు ఇంకా ఏమి లేదు సంస్థం అయిపోయింది నా లైఫ్ అనే టైంలో ఒక మిరకల్ జరిగినట్లయితే లైఫ్ లో వృద్ధాప్యం అనేది కుట్టడం అంటే అసాధ్యం కదా ఇది ఒక మిరక యోన దశలో కుట్టలేదంటే స్ట్రగుల్ అవుతా ఉంటాం కానీ వృద్ధాప్యంలో కుట్టడమే అంటే మనకు అంత కెపాసిటీ పుడినట్టే కదా ఫర్టినిటీ పడినట్టే కదా పోయినాక కూడా పుట్టిండు కాబట్టి ఖచ్చితంగా గాడ్స్ డైరెక్ట్ లోనే ఆయన తన కుమారుని ప్రేమించి నేను అనుకుంటాను అప్పు సెక్యులర్ గా కొంచెం ఇంటర్ప్రిటేషన్స్ బైబుల్ కామెంట్రీస్ కూడా చూడండి ఇక్కడ పాఠశాల చూపించండు మంది పిల్లలు ఒక్కడిని సర్గా ప్రేమించిందంటే అది పాఠశాలని ఇంటర్ప్రిట్ చేసిన పాస్టర్ నేను చూసిన వాళ్ళ గురించి చెప్పిన చెప్పండి నేను అనేది ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకున్న విధానం ఏంటంటే వృద్ధాప్యంలో పుట్టిండంటే ఎవ్రీథింగ్ ఇస్ వేస్టెడ్ ఇంకా ఆ దశలో నాకు కాదు నా వల్ల కాదు అనే శక్తిలో అతనికి ఒక మెరెక్టర్ కలిగింది అంటే ఆయన ఎందుకు పంపించాలంటే ఇట్ మి థాట్ ప్లాన్ దింగ్ ఇన్ ఇట్ బాయ్ లైఫ్ అని తండ్రి గ్రహించగలిగండి ఇది ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ పిల్లలలో మన మన కూడా మనం ఇది అబ్జర్వ్ చేయగలుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో విద్యార్థులన్నీ మేము సేవ ద సేమ్ టైం సెక్యులర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి డిపైడ్ బట్ రిపీటెడ్ మనకు చెప్తాను యూ హ్యావ్ టు బి అర్వెంట్ ఆఫ్ ద లాడ్ అండ్ రిపీటెడ్ గా చెప్తా మన పూర్వీకులు అట్లా సేవలు మీరు కూడా సేవలు అన్న సెక్యులర్ జాబ్ చేయాలి ఎందుకంటే బైబుల్ హెచ్చరిస్తుంది అది పార్ట్ టైం ఇది మనుషులు క్రియేట్ చేస్తుంది యు సపోజ్ టు మీ హోల్ టైమ్ సర్వెంట్ ఆఫ్ ద లాడ్ అంటుంది బైలు వివరాత్రులు అట్టు గవర్న చెప్పాలంటే ప్రత్యక్ష నువ్వు యాజకులాగా ఉండవు మార్కెట్ ప్లేస్ ఎవరు నువ్వు డివర్లే ఈ లోకంలో సంత లోకంలో కూడా నువ్వు విలువడదు ఫాస్టర్ ఒక బలిత నేను దొరికింది అంటే ఫుల్ టైమే రైట్ సైడో పార్ట్ టైం నాట్ రైట్ సైడో అంటే మరి పార్ట్ టైం ఫెలో కాదు ఆధారపడతాడు వాడి సాధ మీద మీద ఆధారపడదు నేను వేసేదారనే కాదు అదే సినిమా వాళ్ళని చిన్న పొచ్చు ఎక్సరియన్స్ పట్టము ఎందుకంటే ఎక్సరీ చేసే విధానాలు మనం నేర్చుకోవాలి ప్రేమతో ఇవి క్లారిఫై చేసుకుంటే కానీ టెన్ టైం సిస్టమ్ లో ఆ పవర్ రిస్టోర్ కాదని నాకు అర్థమైంది ఈ డివిజన్స్ తో పవర్ పోగొట్టుకున్నారు చర్చి సిస్టమ్ ఫీలింగ్స్ ఎందుకు సరిగ్గా దాట్లేవు మెరికల్స్ ఎందుకు సరిగ్గా దాట్లేవు అంటే డివిజన్స్ ఉన్నాయి బట్ అందరు ఐక్యతకు వస్తేనే కదా ఆ పవర్ తిరిగి రావాల్సిన లిమినేటింగ్ పవర్ అది ఐక్యత పరిచయాదు కాబట్టి కాబట్టి ఆ దాని ఆ కళ్ళ తర్వాతనే చూడండి కళకి ముందు కాదు మూడవ వచ్చినంలో చూడండి పాటికంట ముప్పై ఏడవ అధ్యాయం మూడవ వర్షంలో వృద్ధాపం పుట్టిన కుమారుడు కనుక తన కుమారుని అందరికంటే అందే అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువ టైంకి కొట్టించాను యాక్చువల్గా అయితే కల్చరల్ కానీ ఇక్కడ ఏంటంటే ఎదుట యాక్చువల్ వాళ్ళ కల్చర్ గానే కాదు అక్కడ ఫస్ట్ టైం తర్వాత విచిత్ర పని ఇంగ్లీష్ లో తెలుగులో ఇంగ్లీష్ లో అయితే ఫుల్ ఆఫ్ కలర్స్ అని కలర్ కోట్ అని అక్కడ ఇక్కడ కలర్ కోట్ లేదు తెలుగులో అందుకే ఆ మైనట్ అబ్జర్వేషన్ లో మనకు విచిత్రమైనది అంటే అన్యూజువల్ అసలు అటువంటిది ఎవరు అది కలర్ఫుల్ ఉందని ఇంగ్లీష్ చెప్తుంది కాబట్టి కలర్ఫుల్ ఆల్వేజ్ విచిత్రంగానే ఉంటుంది చక్కగా మనం చేస్తాం వాస్తే నాలుగో వర్షంగా అతని సహజ తన తన అందరికంటే ఎక్కువగా ప్రేమించి చూసేవారు అతని మీద పగపట్టి అతడిని ఏ క్షేమ సమాచారం అనేది అడగలేకపోయేది ఈ విషయం చాలా ఆశ్చర్యంగా కళకి ముందు తండ్రికి తెలుసు ఈ బాబు విషయంలో ఏదో ఆశ్చర్యకరమైన కార్యం ఏముడు చేయబోతుంది తండ్రికి యాకోబు కూడా డ్రీమరే కదా ఆయన డ్రీమ్స్ చాలా ఇమేజింగ్ డ్రీమ్స్ అంటే ప్రాఫిటిక్ డ్రీమ్స్ మనం ఎప్పుడైనా జ్ఞానించ వచ్చి దీర్ఘంగా పర్టికులర్ గా ఆయనకి ఆయనకు వచ్చిన ఏంటంటే కదా నిచ్చెన ఆశ్చర్యం ఏంటంటే స్టడీ చేసినా లేదా నేను చేసాను డ్రీమ్ యాకోబు నిచ్చెన ఏ అంటే అది భూమి మీద నుంచి ఆకాశానికి పోతుంది నిచ్చెన సాధారణంగా చివరని అనుకోవచ్చు ఆకాశవాణి కిందికి నిచ్చెన్ వచ్చిందంటే అరే నుంచి కిందికి వచ్చింది కానీ ఇది కింది నుంచి పైకి పోతుంది ఎప్పుడు కూడా మనం అట్లా దాన్ని స్టడీ చేయము ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆ నిచ్చెన్ మీద దేవగుతలు కింద నుంచి పైకి ఎత్తారు కానీ పై నుంచి కిందికి వస్తారు తర్వాత చదవండి ఇంట్రెస్టింగ్ డ్రీమ్ అది యాక్చువల్ గా దాని ఇంటర్ప్రిటేషన్ చెప్పాను మన టాపిక్ బట్ అక్కడ ఆ నిచ్చెన కింది నుంచి పైకి పోతుంది టోటల్ కింద నుంచి పైకి ఎత్తున్నాడు కానీ పై నుంచి కిందకి వస్తాడు ఆ అబ్జర్వేషన్ ఎక్కడో తీరుకుండా చూడండి ఎందుకంటే బైబిల్ వాకింగ్ చనిప్పుడు ఒక పేపర్ పెద్ద తీసుకొని ఆ లాజిక్స్ మనం టెక్స్ట్ లో చేసుకున్నప్పుడు ప్రభు ఇంట్లో ఏముంది ప్రభావా నాకు చూపించుకోవా అని అట్లా జోనింగ్ అంటే ఆయన సహా చిత్తంగా చూపించారు దేవుడు ఆయన ఆయనకి అటువంటి చాలా ఇష్టం పెద్ద ధర ధర్మాన్ని చేసినా ఇష్టమే కానీ ఆయన వాక్యం పట్ల ఆసక్తి చూపించి ఎవడు మీ ఇందులో ఉన్నాయి గ్రహించగలడు అని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన అందుకే లేఖనాలను పరిశోధించలేదా మొదట ఏమి రాయబడితే మీరు చదవలేదా ఈ రీతిగా హెచ్చరిస్తూ ఉంటాడు మా దేశపష్టం అంటే మీరు చదవలేదా మీరు మొదట ఏం రాయబడితే చదవలేదా లేఖనాలను పరిశోధించలేదా ఈ రీతిగా హెచ్చరిస్తూ ఉంటాడు యోనా చెప్పిన సూచన మీరు ధరించలేదా ఇక్కడ హెచ్చరిస్తూ ఉంటాడు దేవుని పిల్లల్ కాబట్టి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే యాకోముకి తెలుసు తన కుమారుని విషయంలో దేవుడు ఒక గొప్ప సంకల్పాన్ని తనిగిండని తన సంకల్పం నెరవేరాలంటే తన అన్నల నుంచి వేడు పరచాల్సిందే ఆయన తెలుసు కాబట్టి అటువంటి వితిరకమైన కోర్టు కుట్టించింది ఆ వ్యతిరేకమైన కోర్టు కుట్టించడం వలన మా కంటే మీరు ఎక్కువ ప్రస్తున్నది అతని మీద బాగా పట్టినట్టు మనం చూస్తాం కాబట్టి ఉదాహరణకి అతని క్రియేట్ చేసింది ఎవరు చెప్పండి అన్న అన్నలకి పుస్తకం మీద బాగా క్రియేట్ చేసింది ఎవరు చెప్పండి నేను ఈ విషయం బాధం తీసుకున్నాను సెక్యులర్ లైస్ లో కూడా నేను నా సమాస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తా ఉంటా కొంచెం నిద్రత ఉండొచ్చిన అప్రోచ్ మేనేజ్మెంట్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తా ఉంటా వాళ్ళిద్దరికి ఎందుకంటే కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు కొట్లాడుకొని పరిష్కారం చేసుకుంటా ఉంటారు వాళ్ళంతట వాళ్ళే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటారు కాన్ఫ్లిక్ట్స్ లేవనుకోండి లేజీ అయిపోతారు మనుషులు మనం కూడా అంతే ఫ్యామిలీస్ అవ్వ పిల్లలకి విహావ్ టు పర్పస్ క్రియేట్ కాన్ఫ్లిక్ట్స్ అండి అప్పుడు కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు కొట్లాడుకుంటుంది కొట్లాడుతుంది ఒక అండర్స్టాండింగ్ వస్తారు ఆ రీతిలో వాళ్ళు ఎదగాల ఎందుకంటే వర్క్ ప్లేస్ పోయినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఇంకెక్కుంటాయి కాన్ఫ్లిక్ట్స్ సో ఫ్యామిలీ లెవెల్ లోనే ఎనేబుల్ చేయకపోతే ఉద్యోగం అయినప్పుడు ఏ విధంగా కాన్ఫ్లేట్స్ ని హ్యాండిల్ చేయలేదు అట్లా వాళ్ళు విఫలం అయిపోతూ ఉంటారు కాన్ఫ్లేట్స్ హ్యాండిల్ చేయకపోతే వాడు ప్రాబ్లమ్ సాల్వర్ కాదు క్రిస్టియన్స్ ఆర్ సపోజ్లం సాల్వ్ అవర్ కదా ఎక్కడ పోయినా కానీ వీఆర్ ప్రాబ్లమ్ సాల్వర్ నేను అబ్జర్వేషన్ ఎక్కడ వేగానే బ్రదర్ వెళ్ళండి చంద్రశేఖర్ వెళ్ళండి హీ విల్ నో హౌ టు అంటర్ ఏండి రెస్క్యూ ఆపరేషన్ చంద్రశేఖర్ని విలువండి అంట నేను ఏదో నాయకుడికి గొప్పగా చెప్పుకుంటాను నా గెల్స్ ఆ నైన్త్ ఎట్లా పనిచేస్తుంది అనేది యూఆర్ సపోజ్ టు బిఆర్ ప్రాబ్లమ్స్ ఆల్వర్ రెస్క్యూ ఆపరేటర్ ఇప్పుడు యోసేపు రెస్క్యూ ఆపరేట్ చేస్తుండే అక్కడ ఫార్టీ చాప్టర్ లో త్వరలోకి చెప్తుంది అంతలో భావం వాడు భక్షకారకుడు చనిపోయినాక పానాయకుడు మర్చిపోయింది పానదాయకుడికి నైఫ్ ఇచ్చిందే యోసేపు కదా వాళ్ళు పానాదాయకుడు మర్చిపోయింది మన టైంలో కూడా ఇద్దరు గెలుస్తారు మనం ఇచ్చే సలహాల్లో వాళ్ళు ఎంతమంది బాగుపడతారు కానీ మర్చిపోతూ ఉంటారు వాళ్ళు మర్చిపోయిన నుంచి మనం వాడి గురించి ఏమి బాధపడద్దు వాడి నుంచి మనం లైక్ గాడ్స్ ప్లాంట్స్ ఏ రీతి మనం అర్థం చేసుకోవాలా అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిసేపు ఒక స్థల కానీ డైబా వచ్చాము చూడండి అది కన్క్లూడింగ్ వాక్యం ఎవరిసేపు ఒక స్థల తన సహోదరులతో అది తెలియజెప్పక వారు అక్కడి మీద మరిపక అంటే మల్టిఫ్ చేస్తుండ దేవుట్రేట్ సిడుగుతుంది హేట చేయడం బ్రదర్ల మధ్యలో సహోదరుల మధ్యలో పెళ్లిలో అతడు వారిని చూచి నేను కనిన ఈ కథను మీరు దయచేసి వినుడి అని తెలియదా యూనివర్సిటీగా చెప్తున్నాడు అదే మనగా మనము చేని పను పనులు నా పను లేచి నిల్చుండగా మీ పనులు నా పను చుట్టుకొని నా పను సాష్టంగా పడని చెప్పాను అది వాళ్ళకి అర్థమైపోతుంది స్పిరిచువల్ మీనింగ్ ఏంటంటే ఫాదర్ నుంచి నేర్చుకున్న డ్రీమ్స్ అందుకు అతని సహోదరుడు నీవు నిజంగా మమ్మల్ని నిలదవా మా మీద నీవు అధికారి అగుదువా అని అతనితో చెప్పి అతని కళను అతని మాటను అతని మీద మరింత పద పట్టి థర్డ్ సో ఫోర్త్ వర్త్ లో ఫస్ట్ సగ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఫిఫ్త్ వర్త్ లో అది ఇంక్రీజ్ అవుతుంది పగ ఇప్పుడు ఎయిత్ వర్త్ లో మరింత పగ పట్టిండ్రు అంటే ఫుల్లీ మెచ్యూర్డ్ అవుతుంది పగ ఇది యాక బుక్ తెలీదా యాక తప్పకుండా ఎందుకంటే ఈ బాబు భవిష్యత్తు డిఫరెంట్ ఉండబోతుంది గాడ్స్ ప్లాన్ ప్రకారం పైన సో ఈ బాబు ఈ విచిత్రమైన వస్త్రం ఏదైతే ఈ సైడ్ వేసుకున్నటువంటి ఇది అందరూ వేసుకుంటే వస్త్రాన్ని నేను ఒక పర్టికులర్ గా అబ్జర్వ్ చేసిన మనుషులు విచిత్రంగా తీసుకుంటారు పెద్ద పెద్ద ప్యాక్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఉంటే వాళ్ళ షర్డ్స్ ఎక్స్ట్రీమ్ డార్క్ కలర్స్ ఉంటే వాళ్ళ షర్డ్స్ మనం ఇక్కడ వేసుకుంటే నవ్వుతారు మనుషులు అలా వేసుకుని ఆఫీస్కి పోతే ఖచ్చితంగా నవ్వుతారు నన్ను స్టేజ్ విచిత్ర ఖచ్చితంగా అందరూ నవ్వుతారు కల్చర్ ఫిట్ గా బట్ యాకో జన్స్ ఈ బాబు భవిష్యత్తు కావాలంటే అన్యూస్పంటే డ్రెస్ అయ్యాలని ఆ కోట్ గు అన్యుల కోర్టు యాక్చువల్ గా డిజైన్ దాని తర్వాత యాక్చువల్గా ప్రిపేర్ చేస్తుండే ఈ బాబుని అన్యుల కల్చర్ యాకోబు తన బాబుని ఎట్లా ప్రిపేర్ పేరెంట్స్ ఆ రీతిగా చేయాలని అంటే మనం కావాలి కాన్ఫ్లిక్ట్స్ నేర్పాల హ్యాండిల్ చేయాలి కాన్ఫ్లిక్ట్స్ అనేది వరల్డ్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పాల తర్వాత ఎంతో ప్రాస్పర్ కావాలంటే యూ హ్ టు గో ప్లేసెస్ అని కూడా చెప్పాలి దేవుడు సర్వలోకాన్ని వెనకొని చెప్పాలండి వెనక్కుండా నేను ఒకటే స్థలం గా ఉంటా అంటే నేను కొంచెం హాస్ట్ గా చెప్తాను చెన్న స్థాయిలో పిల్లలకి నువ్వు కుంట్లలో వాడితే నీకు కుంట్లలో చాపల్ పట్టుని దొరికే టాంపుల్ కావు చిన్న చిన్న ఏవై మధ్యాన్ని నీకు పెద్ద చెప్ప కావాలంటే సముద్రం పోవాలని చెప్తా పిల్లలకి కౌన్సిలింగ్ అందుకోవాలని బలవంతంగా హైదరాబాద్ పంపించి వెచ్చిపెట్టి పంపించడానికి చేస్తా ఉంటా కౌన్సిలింగ్ సో ఢిల్లీకి పోవాలా బెంగళూరు పోవాలా సింగపూర్ పోవాలా మీ కెరియర్స్ పురోగతి ఉండాలంటే ఒకటి బో ప్లేసెస్ తర్వాత నీ ఇష్టవు ఇండియా వచ్చి సెటిల్ అవుతావు ఇష్టం బెక్టోబర్ ఈ యొక్క న్యూ ద సిటీ యాకోబో తనకు మనం ఎట్లా ప్రిపేర్ చేసండి అనేసి నేను అర్థం చేసుకుంటున్నాను విచిత్రమైన ఆయుధం ఈజిప్షియన్ కదర్స్ అవి యాక్చువల్ గా కోర్ట్ ఈజిప్ట్ వెళ్లిపోతుంది అంబాయి ఆయనకు తెలుసు ఆయన చాలా అర్థం తెలుసు ఎందుకంటే ఇసాన్ దేశాల్లో వరకు మేము ఎవరిని సాక్షంగా పడదు ఎందుకంటే హామాన్ చూడండి తీసుకుంటాం వరదకాయ హామాన్ల స్టోరీ హామాన్ ఎందుకోసం వద్దకాయ అంటే వడ్డకాయ సాక్షంగా పడదు వద్దకంటే మాకు తెలిసిన కాదు అది అది విగ్రహారాధన ఎవరిని ఎందుకు సాక్ష్యంగా పడడం బట్ జ్యూటిష్ కల్చర్ ఏంటంటే కాష్టంగా పడదు కానీ ఇక్కడ ఈ పదకొండు మంది యోసప్ కాష్టంగా పడం అది తల్చదండి విరుగుతాం బట్ అది ఆ కళ నెరవేరాలంటే అన్ని దేశాలు నెరవేరాలి కాబట్టి అన్ని దేశాలకు పోత తప్పదు తర్వాత సూర్యుడు చంద్రుడు యాకోబు తన భార్య అంటే యాకోబు తన తల్లి అంటే తల్లిదండ్రులు కూడా అతన్ని కష్టంగా పడాలని అక్కడ ఆ కళ మరి అది కూడా నేరా వెళ్ళిట్ చేసినట్టు అందుకు ఇది ఒక మెయిటింగ్ పోల్సి వస్తుంది సరే నేను చెప్పడం ఏంటంటే వీటి నుంచి ఇవన్నీ స్పిరిచువల్ లేయర్స్ సౌండ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది ఇవి ఎక్కడితో వరకు మనకి కాన్టర్ ఇస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నాట్ అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ టైప్స్ ఆఫ్ కాన్ ఎప్పుడు రిఫర్ చేస్తా ఉంటా అది ఎక్కడ ఉండవు సార్ ప్రభు మనకి ఎందుకు అవకాశం ఉందంటే అవన్నీ చూసి నేర్చుకొని నా ఇటు కమ్యాండ్ చేయండి ఐ విల్ టెల్ యూ హౌ టు హౌ టు ఇంటర్ప్రేట్ అని i think i still have to depend on this strict <laughs> property idi yakobuke gad volte students la devu you belaki know, adbhak adame pillane extra train cheyanade fasting and then in a recently louis calcutta toldana of course i don't have any uh, love for the country but at least the christian uh, the christian service so can five ka karanga you polling and your school karanade In the political system, they couldn't love God. They couldn't love God. Consistent. In the past, when someone is in Malachi, they couldn't love God consistently. They changed. They changed. They changed. They changed the way they changed. They changed. That's why the Holy Land is not a Christian. They changed. They changed the Christian. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జన్సన్ ఏమంటే అది ఫిజికల్ లేయర్ కాదు స్పిరిచువల్ లేయ ప్రే ఫార్ దీస్ ఆఫ్ క్రిస్టియన్స్ అట్లా అర్థం చేసుకుంటా కృష్ణిస్తాం డెస్ట్రా చేసుకుంటా వాక్యాన్ని బట్ దాని మనం తని చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు ఆవిధ టైంలో అర్థం చేసుకుంటాం ఎస్ ఎస్ తన తండ్రి తన తండ్రిని తెలుసు ఈ బాబు భవిష్యత్తు తోట డిఫరెంట్ గా ఉండబోతున్నారు అందుకని ఏం చేసింది అంటే అందరూ అందరినీ యుద్ధంలో పంపించి ట్రైనింగ్ చేయించండి ప్రావీనత కానీ బాబు నక్కడి గొర్రెలం కనిపించండి ఎందుకంటే వాళ్ళొక లెసన్ అతను నేర్చుకోవాలా గొర్రెన్ తాగడం వెరీ డిఫికల్ట్ అవి అవి డిస్ట్రాక్ట్ అయిపోయి ఎక్కడెక్కడో బంధిస్తా ఉంటాయి దాని చేయాలంటే తెలుగు బండ్లు సింహాల కనుక్కోస్తాడాలా అవన్నీ ఆ విధంగా ట్రైన్ చేసుకోండి అక్కడ దాని షూట్ చేయడం నేర్చుకోండి ఎంత దూరం రాయన్నా జంతులు వస్తే దూరములుగాడు ఆ వంటిలో రాయబట్టి దాని తను కొట్టి తరిమేసేవాడు అటువంటి స్కిల్స్ నేర్చుకున్నాడు ఈ సెక్యులర్ స్కిల్స్ పనిచే యుద్ధం పోవడానికి కొరియా తన యుద్ధం చేయాలంటే సెక్యులర్ స్కిల్స్ పని రాలేదు ఆ కట్టి డాల్ ఏమి ఫిట్ కలగదు నా విషయం నేను నేర్చుకునేది సెక్యులర్ నాలెడ్జ్ నన్ను ఎప్పుడు గెయిన్ చేస్తే నేర్చుకుని ఆ సెక్యులర్ నాలెడ్జ్ నియడానికి దేవుడు తన నాలెడ్జ్ ఇచ్చాడు నాలెడ్ సెక్యులర్ నాలెడ్జ్ ని పూర్తిగా గేమ్ చేయగలిగిన ప్రియర్స్ కంటే హైయెస్ట్ అచీవ్మెంట్ సాధించడం టీచర్స్ కంటే హైయెస్ట్ అచీవ్మెంట్ సాధించడం ఆయన విధానాలు ఆధించుకుంటాయి బట్ ఆయన నేర్పిస్తుంది మనకు అందరికి దేట్ ఇస్ నథింగ్ రాంగ్ ఇని అహం ఎక్కడ చూపించేంటంటే ఆయన వాక్యాన్ని రుజువు పరచుకోకపోతే దాని దేవముందని ఎక్కడ మంది చూపించగలం ఈ విషయం తెలుసు ఫార్టీ డేస్ వెయిట్ చేస్తే గాని ఇన్స్టాల్ చేసే మీదకి జావిద రాజు తాడా ఈ బాబు భవిష్యత్ తీరీసుకుండా పోతున్నాడు అది ముందుగానే కొన్ని పేర్ చేస్తుంది ఇది మనం మన పిల్లలకి హౌ టు అండర్స్టాండ్ డ్రీమ్ హౌ టు ఎంటర్ప్రీట్ దెమ్ అండ్ హౌ టు గెట్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఎట్లా వాళ్ళని పరిమితం చేయాలి ఈ ఈ విషయాలలో మనం యాక్చువల్గా గుర్తు అయిపోతున్నాం వాళ్ళకి సెక్యులర్ నాలెడ్జ్ డా వాళ్ళని దూరపరుస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు తీర్మానించుకోవాలి గౌరవ నాకు బు గాని పాప కానిస్తే వాళ్ళని ఈ రీతిగా ట్రై చేస్తాను గౌరవాడ్ మైటీ హోమ్ ఆఫ్ గాడ్ ప్రిపేర్ చేస్తాం గవ్వ నాకు అవకాశం ఇది గవ్వా తన ప్రార్థన మనం ఈ యొక్క వాక్యం ఇంకే బనాయినా అనేక భార్యాలు మాట్లాడే గొప్ప దేవుడు ఈ రోజు మీరు మాట్లాడతారు కానీ వినేవాడు చేయడం లేనే వాళ్ళు అలసిపోతున్నారు ఉదయం నుంచి ఆచారం బద్ద కొత్త ఎవరు దొరుకున్న జనప్రణ్యం నుంచి వాళ్ళని అందరినీ కొత్త పని కోయారు అలా కూడా నేను మీరు అక్కడ జనం అందరు కొట్టుకొని పోతారు జనాల బహు భయంకరమైన ఆ రీతిగా ఉండకపోతే కనిపిస్తుంది అందుకే మేము ప్రయత్నం క్యానికి ప్రార్థిస్తాం బ్రహ్మ కొట్టు కొవడం ఇష్టం లేదు వాటి మాకు ఇష్టం లేదు గ్రహించి వాటి ప్రకారంగా ధ్యాలి అది కళలు భావన ఫ్యామిలీ అనుకరించి మిడలని ఆ రిగత భాగ్యాన్ని మా తరికి అనుగ్రహించామని ప్రార్థిస్తాం సెక్యులర్ నాలెడ్జ్ కి స్పిరిచువల్ నాలెడ్జ్ కి వేరియేషన్ తర్వాత ఎట్లా మన పిల్లల్ని పెంచాలి అనే దాని గురించి చక్కగా చెప్పినందుకు మీకు ఎంత ఉందనాలి సార్ డైరెక్ట్ గా ప్లేయర్ పాయింట్స్ లోకి వెళ్ళిపోదాం అండి వన్ బై వన్ చేద్దాం హలో చెయ్యార్ వన్ బై వన్ చేయండి సార్ హలో తెలియదు మీకే వదించి మేము ప్రార్థిస్తున్నాం బాక్యపరం కలపక్షిన తండ్రి పక్షనాలు మీ యొక్క తాజా మా నాకు పోషిస్తున్న వారంలో బలమతలు ఉంటాయి అక్కడ బలమైన దర్శలు బలంగా అనుకరిస్తుంది మీకెంత వనాలను ముఖ్యంగా సాధిస్తున్నాడు మీకు ఏమిస్తున్న మీరు ప్రార్థించడం జ్ఞాపకం ప్రార్థిస్తున్నాము అన్నింటివస్థపరచండి తలపరచండి దర్శించుకోవడం విశేషంగా గొప్ప సేవకులను తయారు చేయండి సిస్టమ్ నుంచి గొప్ప సేవకులు బయటకు రావాలి ఒకటి మెచ్యూరిటీ సేవకులను బయటకి ఆ మెచ్యూరిటీ లేనిస్తే ప్రపంచం అంతటా తను ఒకరి ప్రతి ఒకరి కలిసి ఒకరి గురించి తమ తప్పుగా కించపరచుకుంటూ మాట్లాడుతూ ప్రభు నేనే పోటీ అనగా రైతానికి కూడా కావాల్సిందే ప్రభు వాడి విజయం నుంచి భయంకరమైన మోసపుచ్చి బోధలతో అంత కన్ఫ్యూజన్ చేసి ప్రతి ఒక దశలో ప్రభు మీరు ఒక చిన్న గుంపులు ఎవరెత్తున్నారు తగ్గన్నతతో పోషించి సత్యాన్ని ప్రకటించ అటువంటి బిడ్డల మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం కుటుంబాలను ఆశ్రయించండి సమర్పించుకొని తయారు చేసి కంట్రెయండి అందరి గురించి ప్రార్థిస్తాం ఇంకా అనేక మంది హెల్త్ ప్రాబ్లెక్ట్ బాధపడుతుండగా స్వచ్ఛపరిచి ఉండండి మీరు వచ్చిన పరచుకోండి నాన్న ప్రార్థిస్తుంది మా పియా పర్ల తండ్రి ఎంతో వందనాలు ప్రభా అయా మా శక్తి అయ్యా మా బలము అయా ఇంకొకసారి ప్రభావ తెలీదాలు అయా అన్ని ప్రభావ అయా తలకింది రావచ్చు అంటా అయా నీ జ్ఞానంతో ప్రభావం ఉంటే ప్రాబాయా సహాయం ప్రభా అం ప్రతి దాన్ని సాధించి చూపించవచ్చు ప్రాబా ప్రభా విషయాన్ని లేఖనాల ద్వారా అనేక మీరు ప్రభావితం ప్రభా ఉన్నాయ్ ప్రభాంత చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ ప్రభా అయ్యా చిన్నవాడైన అయ్యా అతని ప్రభావి ఆత్మతో మీ బలంతో శక్తితో నింపి అయా యుద్ధము గ్యూహోవాది అని అన్నట్టు మీరు యుద్ధం చేశారు ప్రభా అతనితో ప్రభావితం ప్రభా మీరు కార్యం చేసారు తండ్రి మీకు వరకు ప్రభావం ప్రతి అంశం గురించి ప్రభా అ మీరు విజయాన్ని చేకూర్చిన వందనాలు తల్లి ప్రభా మరి ఈ వాతావరణంలో ప్రభావ్ల కారణంగా ప్రభావాలయా మరి నీలా ప్రభా ఉనికి తినడానికి ప్రభావం పడుతుండగా ప్రభావం దర్శించండి కాపాడండి అయా ఈ వరద ప్రభావితం పట్టేలా ప్రభా అయా మీకు చూపించండి దేవ అయా అనేక ప్రాంతాల్లో ప్రభా పైన ప్రభా అర్షాలు బాగా పడడం ద్వారా ప్రభా వరద వాళ్ళ ప్రభావ అనేక అయా వృద్ధులేమి అయ్యా చంటిబిడ్డలు ఏమి గడ్డి స్త్రీలేమి ప్రభా ఎంతో మంది బాధపడుతు ఇబ్బందులు పడుతున్నగా అయ్యా వారిని చూసి వస్తున్నారు మీరు దర్శించుకుయ్యా మీ కనికరాన్ని మీకు ప్రార్థించులు కూడా మేము ప్రార్థన చేయించున్నా తండ్రి ముఖ్యంగా నాయన అయ్యా రజనీ గారి గురించి సన్ని గారి గురించి అయ్యా వారి కుటుంబాల గురించి ప్రార్థించుండగా నాయన మీ అయ్యా మీరు కుప్పని చూపించండి ప్రభా అ కిరణ్ గారిని మీరు దర్శించండి వారి అందరికీ ప్రభా సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి మీ సాక్షులుగా మీరు తండ్రి ఇట్లా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయా అయా డబ్బులు కూడా లేక అయా వైద్యం చేయించుకోలేక ఎంతో ఇబ్బందులు పడుతుంది హాస్పిటల్ చుట్టూ ఉంటారు అందరినీ ప్రభావం దీనిని కాపాడే దేవుడు ప్రభావ దీనిని కరికరించు కాబట్టి ఆయన వారి పట్ల ప్రభావం గొప్ప కార్యం చేయాలి ప్రార్థించవచ్చు అయ్యా ప్రభావం చిత్తమైతే సంపూర్ణంగా ప్రభావం సమయం అంతా కంట్రోల్ లోకి వచ్చిన అయ్యా స్వార్థంగా ప్రాంతాలకు స్వార్థం అందించాలని ప్రభావ ఆశగా ఎందుకు ప్రభా అయ్య మీరు ఆ ఏ ప్రాంతాలకి వెళ్లాలో అయ్యా ఎవరికి వాక్యం చెప్పాలో అయ్యా ఎవరిని దర్శించాలో చూపించమన్న రక్షించభా మరి ఆ విషయంలో ప్రభాయ్య మరి ప్రయాసపడుతుండగా అయ్యా మీరు కార్యాన్ని సఫలపరచమని ఆశీర్వదించమని ఫలిపమని సూచిస్తున్నందుకు మీ ప్రయాసం వ్యర్థం కాదని మీరు ఎంతో ప్రభావ అయ్యా మీ లేఖనాల్లో చెప్పిన విధంగా ప్రభయ మా ప్రయాసం వ్యర్థం కాకుండా సంపూర్ణ మహోన్నీవానికి పరిస్థితి కాలంతో ప్రభుత్వంగా కాపాడైన భద్రపరచుకు మొలకదిరు చెందబెట్టుననేదివరాత్రిలో మన కార్తి కాపన దీని పరిశుద్ధరకికి స్థితికి నిలకడ పెట్టుకొనినన తమత గణత మహిమ ప్రభావని మహా తేజ సమాజ్ ప్రారంభించే కలిగినవక హల్లెలూయా దబ్బాయిక దివంంతనే నిత్యమునకు కృపమకని గురించని నడిపించుట పశూత్రుని అర్పించును తన అతిశకును అర్పించుటతో నా తనే దవ మాకిన ప్రదాని మాత్రమే మాత్రమే దవని కోనాలి సవ కాదే ఒక తాజా మననముర్మ సవ అడియ ప్రతి దినం సంతేతిని సమప్త్తికొలదిని నిత్యం కొండికొల సవ ఎంతగా మీరు బలపరుస్తారు వాకి మీద మీకు మీకు అర్థం చేసుకోవడం మరుగు భద్రపరచడం తర్వాత తయారు చేయండి మరి విశితంగా మీకు ఏ రీతిగా ప్రభావండి ఈ లోకానికి ప్రభావం తీసుకుని రావాలి ఒక ప్రభావం వాకి నేర్చుకుంటున్నాం మరి విషయాలు జ్ఞాపకం చేస్తా మీకు అన్నారా ఇసుక మా పిల్లలు సేవకులుగా వాళ్ళు ప్రిపేర్ చేయాలి కదా ప్రభావ ప్రభావ మా పిల్లలు చేయాలి ప్రార్థిస్తుంది ఎన్నెన్న విషయాలు బయటపెడుతున్నారు విషయాలు మై మాట అని ప్రకటించాలా ఒక ప్రభావం వాళ్ళకి తెలియని తవా నడిపించండి నన్ను బలపరిచేవాడిని సమస్త మాకు ఇంకా మా ఏర్పాటు నిత్యం చేసుకుంటే మరియు జాగ్రత్త పడి పూర్ణ జాగ్రత్త గలవారి ప్రభాన్ని కొనసాగించుకోవాలన్నా కొన్ని అందుకని కువన్నతవ నిరీడి అది గట్టిగా కార్కితమేన ఓపామడినికి స్తోత్రమైన యొక్కన కార్కితం వేవ ఎంతమంది ప్రభావయిత పరిచితన కావ పరివేస్తని పాట పడతినారు అది కొంతమంది చనిపోయిన తర్వాత ఎనాల్ మీ ఆదరించినస్తవని బలపట్టి కల్పితమిని రచించిన పొందాలని కాకడనే అవరేటి సోదపతి విధం పాఠనే సకత పొంద అత్యంత కార్కితమైన అత్యొక్కదేవుడిని ఉపయోగవనైనని కున్ననైన తిరిగి సత్తపతిమ కార్కిత వైరీతిని నిర్ధించిన కార్కితమైన పెద్దలు దాని కొందర పెద్దగా దాన్ని ఐసి వార్త ఇంతమంది కొత్త దర్శించిన ప్రభుత్వాలు మాట్లాడిన ప్రభావం తీసుకోవాలన్న ఆకర్షించి నటించుకోవాలంటే మా ప్రవ్వా నా దేవా చూపించారని బట్టి ప్రాధాన్యం తీసుకున్నా నా పవ్వ మీరే సహాయపడండి అది తిరిగి తెలుసు మనకు సాధిస్తామైనా దేవాల ఇస్తు వ్యాపారం అంతా పొలక్ కనీసం పట్టణం మీరే గొప్ప కార్యం జరిగించిన పాధిస్తున్న ఇంకా ఎంతో మంది ప్రభావం మీ బిడ్డలున్నారా ప్రతి ఒక్క దాని తవాన్ని సత్యం అన్ని కూడా తరలించాల సత్యంలో నడిపించమని బాధితుల ధ్యానించాల ప్రభావి నేర్చుకుని కవా అద్దీ విడుదల పొందాలు ప్రపంచం అంతా గలివి అలాంటి కాలం వల్ల టైంలో ప్రభావ చిన్న గుంటు ఏర్పడుతున్న శ్రీ ప్రభావ గుంటు ప్రపంచబడుతున్నట్లు కవ్వాలంటే ఆదిత్యం అనుసరించిన ఆది నడిపించడానికి ఆదిత్యమైన మర్మాలని ప్రభుత్వం సాయంకరిస్తున్నారు సాయం నీకు ఒక వాటిని అనుమానించుకుంట ప్రతి ఒక్కరితో వాటికి స్వీకరించాలంటే దీవించాలి బిడ్డ విజయవాడ నుంచి భయభక్తులు కలిగికరమైన సేవించాలన్నా నడిపించాను అక్కడ ఉంది శిష్యులు జీవన నమ్మిన వాళ్ళ కవ్వాడిని నడిపించి అలాంటి తీర్మానం చేస్తే ముందుకు అతి క్షణం పడి వ్యాప్తం చేసుకుంటే తరిగిన జీవించే దేవాలతో వీటిని మహిళలు కొన్నాను కవ్వా కృపగలిగిన పరులకు తండ్రి మా గొప్ప దేవ సర్వ శృష్టికర్తమైన పరిశుద్ధులు నిత్య నివాసి ఆయన సర్వ శక్తి ఆయన మీ యొక్క తండ్రి మరి ఒకసారి నాయన మేమందరము ఏ పియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన ఏ సు క్రీస్తు శ్రేష్టమైన నామమున బలమైన నామమున ఏకైక నామమున తండ్రి మీ పాదము చెంతకొస్తున్నాం నాయన ఎంత గొప్ప దేవుడో నా తండ్రి ఒక్క మాటతోటి సమస్తమ సృజించినావు జీవాధిపతి తండ్రి స్తోత్రం నాయన జీవపు దాతవు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మానవుని మీ స్వారూప్యములు మీ పోలిక చొప్పున సృజించిన మా తండ్రి మీకు స్తోత్రములు మానవుని కొరకు ప్రభావ ఆయన ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో చెడిపోయాడో శాపగ్రస్తుడయ్యాడో తండ్రి నాయన ప్రభావ పాపమునకు బానిసయ్యాడు పాప స్వభావి అయ్యాడు నాయన తండ్రి లోకానికి ప్రభా మీ కుమారుని పంపినా ఆయన మాకు రావాల్సిన శిక్షణ ఆయన మీద వేసి ప్రభా నాయన తండ్రి మమ్మలను పాప విముక్తులుగాను శాప విముక్తులుగాను చేసిన విధానము కైస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన మా తండ్రి మా దేవ మా పాపము నుండి మా శాపము నుండి నరకము నుండి మమ్మల్ని ఎవరు విమోచించగలరు మమ్మల్ని ఎవరు రక్షించగలరు మా దేవ అది కేవలం నాయన మీ కార్యమే తండ్రి మా భక్తి కాదు మా నీతి కాదు మా మా నీతి కార్యములు కావు మా మంచి పనులు కావు మా జ్ఞానము కావు మా తెలివి కాదు బా అది కేవలం నాయన అది మీ కార్యమే మీ విశ్వాసము ద్వారా కృపచేతనే మేము రక్షింపబడినాము నాయన అది మీ కృప ప్రభువ తండ్రి మీకు స్తోత్రములు ప్రభు అహమాయడుల మీరు ఆ ప్రేమను ఆ దయను ఆ కృపను చూపించినట్లయితే ప్రభు మేము ఎందుకు పనికిరాని నిత్య నరకానికి పాత్రులు అయ్యేవాళ్ళం ప్రభు మీకు స్తోత్రము నాయన అజ్ఞానులు అవివేకులు బుద్ధిహీనులు మన మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఎన్నుకున్నారు మీ కొరకు తండ్రి మీకు స్తోత్రం మా నిత్య సహవాసాన్ని కోరిన దేవుడు నాయన మీకు స్తోత్రములు ప్రభా మీరు కటుచున్న సంఘానికి వైపు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఎత్తపడే సంఘానికి స్తోత్రం మచ్చ అయినను డాగైన కలంకం ఏది లేకుండా తండ్రి ఆ సంఘాన్ని నవ వధువు వలె స్థితపరుసిన విధానం స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి మా దేవ మీ ఉద్దేశాలు మీ సంకల్పాలు ఆయన మీ ప్రణాళికలు తండ్రి ఎంత గొప్పవి నాయన మేము అర్థం తండ్రి ప్రభా ఆ నిత్యత్వంలో సదాకాలము రాబో యుగంలో మీతో ఉండాలని మీరు కోరిన దేవుడు తండ్రి మీకు అపరాధంలో మా పాపములో మేము చచ్చిన వారమే ఉన్నప్పుడు నాయన మమ్మల్ని ఆయన మీ ప్రియ పాటు లేపి ఆయనతో పాటు సింహాస్మ కూర్చుం పెట్టిన విధానం కై స్తోత్రం చెల్లించుకుంటున్నా మేము పట్టి దూరస్థులం వాగ్దానాన్ని లేనటువంటి వారు ప్రభా పరజనలు పరదేశలు తండ్రి మీ కుమారుని రక్తం వలన మమ్మల్ని సమీపస్తులుగా చేసినందుకు స్తోత్రం ఒక ఇంటి వారిగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రం ప్రభా ఆయన ఒక కుటుంబంగా మమ్మల్ని చేసినందుకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా మా తండ్రి ఆయన ఎంత గొప్ప కార్యము తండ్రి మీ జ్ఞానము ఎంత గొప్పది ప్రభా మేం తండ్రి దాన్ని వివేచింపదాగదా ప్రభా తగుదు మా నాయన మాకంత జ్ఞానం ఉందా ప్రభా మేమంత మా తండ్రి స్తోత్రం మేము కేవలం ఆరాధించి మాత్రమే గలుగుతాం నాయన తండ్రి మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఇదిగో ప్రభు ఆహార రాజ్యం కొరకునయన మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానంకై స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మాలో ఎన్నో బలహీనతలు బుద్ధిహీనతలు ప్రభా మాలో ఎంతో వెడగబడిన తనము ప్రభా ప్రార్థన లేమి ప్రభానయన తండ్రి సహాయం చేయండి మమ్మల్ని ఆ నిత్య రాజ్యం కొరకు సిద్ధపరచండి ప్రభు మాలో మీరు జరిగిస్తున్న ఆత్మకార్యమును బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం మీ ఆత్మ చేత సర్వసత్యంలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం మా దేవ మా తండ్రి మా ప్రభువ నాయన తండ్రి మీ యొక్క ప్రణాళికలు ఎంతో గొప్పవి నాయన తండ్రి తండ్రి మా తండ్రి మా దేవా నాయన ఈ యొక్క ప్రభు లోకంలో మేము జీవిస్తుండగా ప్రభు ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఇరుకులు ఎన్నో శ్రమలు ఆయన ఎన్నో కష్టాలు కొన్ని మా అజ్ఞానం వలన మా బుద్ధిహీనత వలన కొన్ని మీ పరీక్షలు ప్రభు నాయన వీటన్నిటికి మేము నిలబడి తండ్రి ప్రభు మా విశ్వశ్వాస పరీక్షకు నిలబడి తండ్రి ఈ యొక్క తండ్రి నాయన అగ్ని పరీక్షకు మేము నిలబడి తండ్రి ప్రభా నాయన పదముగా మా గ్రౌండ్ ని హోల్డ్ చేసి ప్రభా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి మా తండ్రి మా దేవా ప్రభా నాయన మీరు చెక్కుతున్న విధానంకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం మేము మమ్మల్ని విరుస్తున్న విధానంకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం మాలో మీరు కలగజేస్తున్న ఆ ఆశ కొరకు స్తోత్రము ప్రభా ఆ యొక్క స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా తండ్రి మా దేవ ఈ లోకంలో మేము ఉంటుండగా ప్రభా మీ కొరకు జీవించాలని మీ మహిమ కొరకు జీవించాలని మీ వెలుగుని మేము ప్రసరింపజేయాలని మీ జీవాన్ని మేము ప్రసరింపజేయాలని ప్రభా కోరిన దేవుడు తండ్రి సహాయం చేయండి తండ్రి మీ యొక్క ప్రభా ఆ యొక్క నయన నిత్యరాజ్యములకు తండ్రి మీ కుమారుని ప్రభా మహిమ కుమని పిలిచారు ప్రభా స్లు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దానికి తగ్గట్టుగా మేము ఈ లోకం నడవటానికి సహాయం చేయండి ప్రభా అన్యజన్ల వలె తండ్రి నడవకుండా సహాయం చేయండి ప్రభ అనయన్య దురాసల చేత ఈర్ష అసూయ ద్వేషము మత్సరము ప్రభా కామకత్వము ఇటువంటి వాటి నుండి విడుదల విమర్శలు దయచేసి తండ్రి ప్రభు ఆత్మ ఫలాలు భరించే వారముగా మమ్మల్ని ఇదిగో ప్రభా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నాము ఆయన సహాయం చేయండి ఈ కరోనా వైరస్ ప్రభా ఎందుకు వచ్చిందో ప్రభా మాకు తెలియదు నాయన మీరు అనుమతిస్తేనే ప్రభా ప్రతిదీ వస్తుంది తండ్రి దయచేసి ఆయన కృప చూపించండి కరుణించండి తండ్రి ప్రభా నాయన మమ్మల్ని కాపాడవలసిందిగా వేడుకుంటున్నాం తండ్రి ప్రభా ఇది అనేక మందిని ప్రభా ఆయన హాయి వ్యాపిస్తు అనేకులు దీన్ని బారిన పడుతున్నారు ప్రభా సహాయం చేయండి అనేకులు మరణిస్తున్నారు మా దేవ సహాయం చేయండి మమ్మల్ని క్షమించండి మా ప్రజలను క్షమించండి ప్రభా ప్రపంచండి ప్రభా సంఘాన్ని క్షమించండి సంఘ పెద్దలను క్షమించండి కాపురులను క్షమించండి ప్రభా అందరి ప్రభా అవివేకం వలన నిర్లక్ష్యం వలన ప్రభా నాయన తండ్రి నిమలను లెక్క చేయని స్థితిలో ఉండటం వలన ప్రభా సొంత జ్ఞానము సొంత నీతి సొంత బలం మీద ఆధారపడటం వలన ప్రభా ఇటువంటి అన్ని సంభవించాయని ఆయన క్షమించండి తగ్గించుకునే వారిగా చేయండి ప్రభా తండ్రి గొప్ప దేవుడు మీరు మాత్రమే నాయన ఆకాశములు జనాలతో కొలవగలిగిన దేవుడు అవుతాం ప్రభా నాయన పర్వతాలను త్రాసులో తూయగలిగే దేవుడు అవుతండ్రి సముద్రమును గుప్పంలో తీసుకునే దేవుడు తండ్రి మీకు స్తోత్రం నాయన మీ ముందు మేము ఎంత వారం ప్రభు మన క్షమించి తండ్రి నాయన ఈ యొక్క ఉపద్రవం నుండి ప్రభు ఈ యొక్క భయంకరమైన వైరస్ నుండి మమ్మల్ని కాపాడవలసింది బతులు ఆడుకుంటున్నాం నాయన సహాయం చేయండి ప్రభుత్వ తండ్రి మీ చిత్తానుసారంగా ప్రతిదీ చేయవలసిందిగా వేడుకుంటున్నాం దీనివల్ల ఆర్థికమైనటువంటి సమస్యలు ప్రభు ఉద్యోగ సమస్యలు నాయన వ్యాపార సమస్యలు తండ్రి సహాయం చేయండి ప్రభానైనా ఎంతో భయంకరమైన పరిస్థితి ఆయన పరిస్థితి తక్కువ సహాయం చేయడం ఆయన కరుణ చూపించండి తండ్రి పాలకులో కావలసిన జ్ఞానం తెచ్చేయండి తక్కువ మారు తండ్రి ఆయన సరైన పరిపాలన చేయడానికి ప్రజల క్షేమం పరిపాలన చేయడానికి సహాయం చేయండి ఉన్న మత ఛాందసుల బాధల నుండి దేశాన్ని ఒక మతపరమైన దేశం కూడా చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి సహాయం చేయండి ఆయన మీ భంగం కలగకుండా సహాయం చేయండి ఆయన ఈ సువార్త ప్రతి గ్రామంకు ప్రతి పల్లెకు ప్రతి పట్టణంలోకి వెళ్ళినట్లు సహాయం చేయండి సరాలముగా ప్రభా ధారాలముగా వెళ్ళినట్లు సహాయం చేయండి తండ్రి ప్రభావ అక్కడ సేవ చేసిన మీ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటా స్టేట్స్ ఎంతో వ్యతిరేకత ప్రభావ మీ బిడ్డలను ఎంతో హింసిస్తున్నారు తండ్రి సహాయం చేయండి ప్రభావ అక్కడి నుంచి దేవ మా తండ్రి చేసుకోండి అదే సమయంలో తండ్రి ప్రభావ ఈ వరదల గురించి ప్రార్థిస్తున్నారు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో భయంకరమైన వరదల ప్రభా అనేకులు తమ ఇళ్లలో నుంచి ప్రభా నైనా కొండల మీద కట్టు వెళ్ళిపోయారు ప్రభా సహాయం చేయండి వారికి కావాల్సిన భద్రత ఆహారము నీరు ప్రభా అందించల్సిందిగా పెడుకుంటున్నాం నైనా ప్రభా ప్రభా సహాయం చేయండి వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ బిడ్డలు కూడా దర్శించే వారికి భద్రత కాకులు దండి ప్రభావ సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి ఇబ్బందులు ఉన్న రక్షించండి ప్రభావ మా తండ్రి మా దేవాదే స్టేట్స్ లో నా వస్తా బీహార్ బెంగాల్ ప్రభా ఈ యొక్క ప్రాంతాల్లో కూడా మహారాష్ట్ర నాయన కర్ణాటక ప్రభా తమిళనాడు ఇప్పుడు అంతా కూడా ప్రభా ఎంతో వరదలుంటున్నాయి తండ్రి సహాయం చేయండి అక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇబ్బందుల్లో నాయన కష్టాలు నష్టాలు జ్ఞాపకం చేసుకుని దర్శించండి అదేవిధంగా ప్రభా నాయన తండ్రి ఆ మధ్య అనా ఆ ప్రభా అనారోగ్యంగా ఉన్న బిడ్డల గురించి చేయండి ముఖ్యంగా కరోనా బారంలో పడే బిడ్డలు బ్రదర్ నాయన కిరణ్ మరి ప్రభా ఆ సిస్టర్ రజని మరి ప్రభా ఆ బిటస్ అన్ని గురించి ప్రార్థిస్తుంటున్నాం దాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారి శరీరం కరోనాను తీసేయవలసింది పెట్టుకుంటున్నాం ప్రభా సహాయం చేయండి నాయన ప్రభావ మీరు కాజి కాపాడి భద్రపరచండి ప్రభావ మీకు లోపల భద్రపరచండి ఆ శరీరంలో ప్రతి వైరస్ నశంపజేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఆ యొక్క లంగ్స్ నుండి వైరస్ తీసివేయండి ప్రభావ గొంతు నుండి వైరస్ తీసివేయండి దానికి ప్రభావ వారు తీసుకుంటున్న మెడిసిన్స్ నాయన సక్రంగా పనిచేయనట్లు సహాయం చేయండి మా దేవా మా తండ్రి మీకు స్తోత్రుడు అదే విధంగా ప్రభా ఈ సమయంలో తండ్రి ఇంకా తండ్రి విజయ్ కు మీరు దయచేసిన స్వస్థతను బట్టి స్తోత్రం ప్రభా ఆయన సంపూర్ణంగా బలపరిచి మీ సేవ పరిచయంలో వాడుకోండి తన ఉద్యోగాలు సహాయం చేయండి అదేవిధంగా ప్రభా ఇంకా నా తండ్రి ఎవరైతే ఉంటున్నారో అంత జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వాటిని కూడా మా తండ్రి మా దేవా అదే సమయంలో ప్రభా ఆయన తండ్రి జాషువ కిడ్నీ ముట్టి స్వస్థపరచండి చిన్న జాషువా ఆయన గుండెను ముట్టి స్వస్థపరచండి బిడ్డలు ముట్టి స్వస్థపరచండి అభిరం స్ట్రోక్ నుండి కాపాడండి ప్రభావ డానియల్ కు జ్ఞాపకం చేసుకోండి తన జీవితాన్ని మీకు అర్పించడానికి చేయండి ఈ విధంగా బొబ్బాయన తండ్రి అనేక మంది అంటున్నారు ప్రభావ జ్ఞాపకం చేసుకోండి దర్శించండి ప్రభాన ఈ విధంగా ప్రభావ మీరు మాకు ఈ దయచేసిన సమయాన్ని బట్టి తండ్రి మీకు చెల్లించుకుంటాం విద్యార్థుల గురించి ప్రార్థిస్తుంటున్నా సహాయం చేయండి విద్యార్థులను జ్ఞాపకం చేసుకున్న వారి సమస్య నుండి విడుదల చేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం మా యొక్క దేశాన్ని మా రాష్ట్రాన్ని చేతిగా పంపిస్తూ ఆయన తండ్రి మయంలో మీరే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరచాల్సి నిలబడుకుంటూ తండ్రి మమ్మల్ని మా సమస్య హస్తగతం చేసుకుంటూ నాయన ప్రతి అంధకర శక్తిని అయితే శక్తిని తండ్రి మీ రాజ్యం వ్యతిరేకంగా ప్రతి పనిచేయ ప్రతి శక్తిని తండ్రి నాయన మాపై దాడులు చేస్తున్న ప్రతి శక్తిని తండ్రి మా ప్రభుని ఏ స్వీకరిస్తూ రక్తమంత శక్తి ద్వారా బంధిస్తూ మమ్మల్ని మా సమస్త హస్తగతం చేసుకుంటే ప్రార్థన మా ప్రభు మా రక్షిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నాకు అక్కడ ఉంటా ఉంటున్నాం ఇస్తుందా ఇక్కడ మేము చిన్న మంది కొడుకున్నం ఇస్తున్నా మళ్ళీ అదే విధంగా మా ఆన్లైన్ ప్రాధాన్యత మేము విన్న వాక్యం వేస్తు ఆ వాక్యం వేస్తున్నవా దాని ప్రకారం మేము జీవించాలా దాని ప్రకారం నడవాలా ఇస్తున్నా మళ్ళీ అదే విధంగా చేస్తున్నా శిష్యులు వేస్తుంటా మంది దాకా మేము పదమూడు వేస్తు అదే విధంగా చేస్తున్నా మేము కూడా శిష్యుని దాకా జీవించాలా ఇస్తున్నా మేము కూడా వాళ్ళు ఒక పరీక్ష అలాంటి గొప్ప కార్యాలి మాకు జరిగించింది మన ఆరోజు ఇచ్చిన విశ్వాసం అందరికి డై చేయండిస్తుంది మన దగ్గర ఎంతమంది బిడ్డలు తొక్కపరచండి వాళ్ళ సమస్యలు ఇచ్చింది వాళ్ళ ప్రతి ఫైనాన్స్ విడుదల ప్రతి అనారోగ్యం విడుదల చేయండి ఆ కుటుంబం ద్వారా అనేక మారాల అనేక లక్షలు పొందాలని కావాల్సిన ఆస్ట్రో గైడ్ చేయండి మేము మూల పెడుతున్నా మా మూలక ఉత్తరం మీద ఇచ్చింది కేవలం ప్రార్థన అమావేస్తుబంధాలు ఇస్తుందా మా ప్రతి ప్రార్థాన వేస్తున్నా నీ మీద నేను ముక్తుందనిస్తున్నాం మా యొక్క ప్రతి భారా మీద భారం వేస్తుందనిస్తున్నా మేము మళ్ళీ వెనక తెలికే వెళ్ళి వేస్తున్నాం విశ్వాసంలో ముగిపోవాలి విశ్వాసాన్ని మేము జీవించాలనిస్తున్నాం అలాంటి గొప్ప కార్యాలి జరిగించండి అలాంటి గొప్ప విజయాన్ని గైడ్ చేస్తాం మరి ఎంత మంది వేస్తుందా ఈ రోజు ఈ వైరస్ బాధపడతాం ప్రతి ఒక్క బిడ్డని మీద ప్రతి ఒక్క బిడ్డల మీద ముక్తి స్వక్పరి చేయండి మళ్ళీ మారు మనసు రక్షణ పొందుకోవాలా ప్రత్యేకమైన దేవుడు వేసుకోవాలని తెలుసుకోవాలా ఎంతమంది బిడ్డలు ఈ రోజు హాస్పిటల్స్ ఉన్నారో వాళ్ళకి నీ యొక్క సేవ చేయాలని వాళ్ళకి మీ పరిచయాలు వెళ్ళాలని యొక్క భయబుల్ని వాళ్ళు చదవాలనిసం అది డాక్టర్ రూపంగా గానీ నర్సు రూపంగా గానీ గొప్ప కారణం మీద జరిగించండి ప్రతి ఒక్క పేషెంట్స్ కేసులో ఆ మంచా ఆక్సిజన్ కావాల్సిన ట్రీట్మెంట్ జరగాలనిసం ఆ డాక్టర్ల పట్ల ఆ నర్సుల పట్ల మీరు జాలి చూపించండి పేషెంట్లను ప్రేమించాలని ఎందుకు వాళ్ళు ప్రేమించండి వాళ్ళు ప్రేమ వాళ్ళని దయచేయండి వాళ్ళకి ఓపిక దయచేయం అన్ని గొప్ప కారణం జరిగించండి మరి దాంతో పాటు ఎంతో మంది వేరే వేరే రోగాలతో బాధపడుతున్నారు ఎక్కువ బాబా టీబీ పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ గర్భిణి స్టేజ్ వాళ్ళు కాల్షియస్ పడిపోయిన వాళ్ళు యాక్సిడెంట్ వాళ్ళు డయాబెసిస్ ఉన్న వాళ్ళు హార్ట్ ప్రాబ్లం వీళ్ళు కూడా ఎస్ బాబా హాస్పిటల్ చూడాలా వీళ్ళు కూడా ట్రీట్మెంట్ జరగాల గొప్ప కారణం జరిగించండి వీళ్ళకి ఎస్ బాబా మాట్లాడి అనేక మనమాలకు తెలియపరచండి మరి ముఖ్యంగా చేస్తుంది ప్రభా ఈ బిడ్డల ముఖ్యాన్ని వేసుకోవాల పేషెంట్ లకిస్తున్న దేవుడు చేస్తు తెలుసుకోవాలి నువ్వు గొప్ప కారణం జరిగించండి మన అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కువ అమౌంట్ తీసుకొని వెళ్ళాడు ఆ డాక్టర్లతో ఆ వైస్ ప్రెసిడెంట్ తో మాట్లాడండి మన అదేవిధంగా ఈ రోజు ఈ వర్షకాల సమయంలో వేస్తుంది ప్రభా ఆస్తి నష్టం పంట నష్టం జరుగుతుంది ఇస్తుంది కదా వాళ్ళు అదే విధంగా చేస్తుంది కదా తెలంగాణలో ఆంధ్రలో మహారాష్ట్ర కేరళ కర్ణాటక తమిళనాడు ఇక్కడ ముఖ్యం చేస్తావాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ మనసు బెప్పండిస్తాం ఇక్కడ ఆర్థికంగా వాళ్ళు మీరు గొప్ప కార్యం మీరు జరిగించండి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఆడపిల్లలు ఇస్తాం వాళ్ళకి ఆహారం దొరకాలనిస్తాం వాళ్ళ సదుపాయాలు ఏది పంచుకోవాలని గొప్ప కార్యం మీరు జరిగించండి మళ్ళీ వరంగల్ మాట్లాడండి మన చూడండి గవర్నమెంట్ అక్కడ వెళ్ళి చేయాలా మా ప్రాంతం సమాధానం దండి మన అదే విధంగా మరి అదే విధంగా నేను గుడి ముట్టి సొక్కపరిచి నేను గొప్ప నమ్మకం ఏంటంటే ప్రేమకులకి రాజా నీ పాదాలకు వందనాలు స్తోతుల స్థుతులు చెల్లించుకుంటున్నావు దేవా ఎంతైనా నమ్మకమైన దేవుడుగా ప్రేమి కొలిగిన దేవుడుగా మా జీవితాల్లో నదక నీ నీ పాదాలకు స్థూతులు వెళ్తాండి అయ్యా నమ్మకం ఏంటండి నన్ను కూడా ప్రేమించి ఉదయకాలంలో తండ్రి నీ పాయితే నీ కొందనాలు వంటి వారం పనికిమైన వారు అవుతాండి నమ్మకం అయిందేవా నన్ను పెంటులేవు నె చూపిన కృపకై నీ కొందనాలు చెల్లించుకుంటున్నావు తండ్రి నా యొక్క భ్రష్టత్వం నా యొక్క శాపం నుంచి అయ్యాకమైన తండ్రి అయ్యా నీచి అయినటువంటి నా బ్రతుకున్న దేవ మీరు కాపాడి కురుకు నన్ను గురించి నిర్మించినందుకైనా కొందనాలు దేవ ఇంద్రైన నమ్మకమైన దేవుడుగా జీవితంలోంటి వరకు నడిపించిన కృపక స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి చేరొచ్చిన ప్రతిబిడ్డకై మీకు నాకు తండ్రి మీ సంకల్పాలు మీ యొక్క చిత్తానికై నీ కొందల్లించుకుంటున్న దేవ భూమిపునబడి మన ప్రేమ మన క్రీస్తులో మీరు ఏర్పాటు చేసుకున్నందుకైనా కొందనాలు అయ్యా రాబో మహిమ కర్ప సిద్ధపరుస్తున్నది తండ్రి అయ్యా బలహీనలు నప్పుకుంటూ పశాదిలో దేవ మమ్మల్ని దక్కించుకుంటున్నాం తండ్రి కృపణించి సహాయం చేయండి దేవ పెంగులు తండ్రి ఎంత అయినా నమ్మకమైన ఎంత అయినా పెంగుడి తండ్రి అయ్యా నమ్మకమైన తండ్రి తెగుల మధ్యలో తండ్రి మమ్మల్ని మా కుటుంబాలన్నింటినీ దేవ ఇంతవరకు మీరు కాపాడుతూ వస్తున్నటువంటి కృపక్ మీకున్నారు తండ్రి దేవ ప్రేమికుల తండ్రి మేక రెక్కలతో దాస్తు వచ్చిన కృపక నీకున్నారు ఆ ప్రేమకైనా ఇంక మంచితనానికి ఏం మరిపించగలవు తండ్రి దేవ మిమ్మల్ని స్థుతిస్తున్నా గణపరిస్తున్నావు తండ్రి అనేక లక్షల మంది నశించిపోయి అయ్యా అనేక లక్షల మంది వ్యాధిగ్రస్తులు అయినప్పుడంతో అయ్యా మీరు దేవా ఇంతగా ప్రేమించటండి ఎంతగా కృప చూపడి అయ్యా మిమ్మల్ని జ్ఞాపకాన్ని తీసుకోవటానికి పాట వారా నమ్మకం ఏం తండ్రి పెంగుళిక రాజా కేవలం మట్టి భారమ జ్ఞాపకం తీసుకున్నా దగ్గర చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా పెంగులను తండ్రి సమయంలో చెల్లించుకుంటున్నా దేవా తండ్రి అయ్యా నమ్మకం ఏం తండ్రి పెంగుళిన రాజా ఈ యొక్క వ్యాధి మీద అధికారం కలిగినటువంటి దేవుని వారి జ్ఞాపకం తీసుకుంటాను దేవత కలిగించినటువంటి ఆ గుడ్డితనండి వాడు విరిగి తండ్రి నచ్చ జీవుడమైనటువంటి దేవుని నిజమైన దేవుని వైపు తిరగటానికి సహాయం చేయండి తండ్రి దేవ ప్రెంగుళి తండ్రి ఎంతమంది అయితే అయ్యా మరి శైలిలో ఉన్నారో తండ్రి వారిని వైపు ఆసనైతే పెట్టుకుంటున్నా దేవ కృపను పెరించండి వారి హృదయాలను ఎవరికి ఆత్మను సంధించలాగిన అయ్యా లోతైన కార్యం ఆత్మ కార్యం తండ్రి అయ్యా మీరు చిత్తం మీ కృపలో ఉంటే తండ్రి మీదకి చేరలేదు తండ్రి అయ్యాకృపలు అనుకరించండి సహాయం చేయండి తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి పెంగులుగా నిజాంగులుగా తండ్రి దేవా నివాదాలు పట్టుకుంటున్నాను తండ్రి అయ్యా కృపను అనుకరించండి అనేకులుగా సాక్షులుగా అయ్యా నమ్మకమైన తండ్రి లేపమని ప్రార్థిస్తున్నా తండ్రి దేవ నమ్మకమైన తండ్రి యొక్క వరదలు యొక్క పరిస్థితులు తండ్రి అనేకులు తండ్రి తమ అదేవా ఇళ్ళ వదిలిపెట్టి అయ్యా తండ్రి లేక నమ్మకం ఏంటండ్రి తింటానికి తింటలేక నమ్మకం ఏంటంటే కట్టలు లేక పుయ్యలు దేవ నమ్మకం ఏంటంటే ఇటువంటి ఆధారం లేక నమ్మకం ఏంటంటే స్త్రీలు వృద్ధులు దేవ నమ్మకం ఎంత వ్యాధిగ్రస్తులు బలహీనత తట్టున్నటువంటి వాళ్ళు అయ్యా విద్యాంగులు అయ్యా నమ్మకం ఏంటంటే అనాథుల తింకులు వారి తండ్రి పెదోరా నమ్మకం ఏంటండ్రి ప్రేమి కలిగిన రాజా అనేకలు అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా కృపను అనుకరించుండే తండ్రి దేశంలోనూ ఇతర ఇతర దేవా ఈ పరిస్థితి నుంచి వెళ్తున్నటువంటి వారందరినీ ప్రశాంతలు జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి కృపను అనుకరించి దేవా సహాయం చేయండి తండ్రి మీరు చూపించాలి కానీ ఎవరు ఏమి చేయలేరు దేవా అయ్యా మీరు ప్రేమిస్తున్నారు తండ్రి మీరు వారి కొరకు దేవా మొదటి వారి మీ వారు మీరు ప్రేమిస్తున్నారు తండ్రి ఇక్కడ గురించి తండ్రి ఆదరించండి లేవనై తండ్రి ఇక్కడ నగరించండి తండ్రి ఎవరు కూడా ఆహారం లెక్క నిర్చించుకోకుండా సహాయం చేయాలని ప్రార్థిస్తున్నారు తండ్రి ఈ సమయంలో దేవ నమ్మకం ఈ యొక్క పలుసు కార్మికులు నమ్మకం ఏదేవాళ్ళని తండ్రి ఈ యొక్క పారిశ్రామిక కార్మికులు కూలీలు దేవాగర్జన ప్రాంతాల్లోనూ మారు మూల గ్రామీణ ప్రాంతాల్లోనూ దేవ వారి ఇక్కడ వీద ప్రజలను ఆసినజులు ఎత్తి దేవ అయ్యా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆహారం లేఖేస్తుండగా అయ్యా ఆ కృపను అనుకరించండి తండ్రి నమ్మకేవా జ్ఞాపకం చేసుకో దేవ ఆకృపను అనుకరించండ్రి నీ తండ్రి అయ్యా అయ్యా అయ్యా సహాయం చేయమని తండ్రి నమ్మక ఆ కృపను అనుకరించండి సహాయం చేయండి ఏదైనా దేశంలో ప్రతి నేను వైపు చూస్తున్నాను అంతే నమ్మక ఎంత శక్తులు తండ్రి దేవ నమ్మకం ఏంటండ్రి దేవు ప్రేమికులను తండ్రి ప్రేమికులను తయారయ్యండుగా అయ్యాద నాయకులని అధికారంలో ఆయా సంస్థను ఆయా నమ్మకం తండ్రి సమాజంలోని పాదశ తీసుకొస్తుండగా మీ అధికారం కిందకి మీ అక్షరసత్వం కిందకి తెస్తుండగా కృపను అనుకరించండి మీ యొక్క కార్యాలు దరికించండి నమ్మకం అయితే తండ్రి నాయకుల మీ వైపు చూసి ఇంకా జీవంతో కృపను అనుకరించండి తండ్రి దేవ నమ్మకం ఏంటండ్రి నాయకులను రాసి నాయకులను అధికారులు పాల్సిన పట్టుకుంటుండీ సహాయం చేయండి ప్రేమ కలిగిన రి మహిం కలిగింది తండ్రి ఈ విధంగా చూస్తున్నాను తండ్రి అయ్యాకృపను అనుకరించండి తండ్రి అనేక కోట్ల మంది ప్రజలు తండ్రి ఇంకా మెరుచిడు చేసినటువంటి ఆ యొక్క ఆ నమ్మకం చూపినటువంటి ఆ ప్రేమ చేసినటువంటి ఆ రక్షణ కార్యాన్ని తండ్రి అయ్యా ఎరుగుతుండగా కృపను సహాయం చేయండి తండ్రి దేవ నమ్మకం ఏంటండ్రి దేవ రేంగులంత్రి కోత స్థారంగా ఉండగా నమ్మకం అయిన తండ్రి పని వారి వరకే ప్రాసన్యతలు లేడుకుంటున్నాం తండ్రి నమ్మకం దేవాహ ప్రసేవాహ స్వార్థికులను దేవ నమ్మకం అయిన తండ్రి ప్రేంగుడి గిండడు సేవకులను ప్రచారి పాదాలు పట్టుకుంటున్నా తండ్రి కుటుంబాన్ని పిలిచండి సహాయం చేయండి ప్రేంగుడి గంట అజాయ క్షణంలో వైపు చూస్తున్నా పాదాలు తండ్రి ఎంతైనా నమ్మకమైన దేవాహ ప్రార్థన వింటూ వస్తున్నటువంటి కృపకానికి కొందనాలు ప్రేములు రాజా మాయం కలిగిన తండ్రి ఈమెధారా జరుగుతున్నటువంటి మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ దేవా ప్రేంగులను తండ్రి అనేట్లు రక్షించబట్టానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా మా జీవితంలో కూడా ద్వారాలు తెరపు తండ్రి హెట్లకు తండ్రి మీ యొక్క రక్షణ వార్తను ప్రకటించే వారంగా అయ్యా మీ పని అయా మీ యొక్క రాజ్య విస్తరణ ప్రయాస పడే వారంగా అయా అటు పని కలిగే వారంగా ద్వారాలు తెరవ చూస్తున్నా తండ్రి ఇక్కడ పునర్చండి సహాయం చేయండి తండ్రి ప్రేమ గడిగిన రాజా మేహం కలిగిన తండ్రి సమయంలో నిదాలు దేవా అనేక దైన వేడుకుంటున్నాను తండ్రి దేవ నమ్మకం ఆయన తండ్రి అయ్యా వివిధ మాధ్యమాల ద్వారా తండ్రి గుర్తుపడుతున్నటువంటి వాక్యం నమ్మకేవా అనేక హృదయాలని దేవ కరిచించేది కాను నమ్మకం ఆయన దేవ ప్రేమ కలిగిన తండ్రి అనేక హృదయాలు మీరు వైపు సహాయం చేయండి తండ్రి ముప్పలుగా అరవంలుగా నూరంలుగా అయ్యా మీరు కృపల్ తెలుసుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేంగళ కింద రాజా మహిళలు గండ్రి నీవే చూస్తున్నా దేవాన్ని కృపణ వేడుకుంటున్నావు తండ్రి సహాయం చేయండి నడిపించండి ప్రేంగళ గంట రాజా మహంగలిగిన తండ్రి అయ్యా కృపణించుకుని ప్రార్థిస్తున్నావు మంది అయితే సేవకులు బోధకులు పరస్టర్లు తండ్రి వివిధ క్రైస్తవ నాయకులు బోధిస్తున్నారు తండ్రి వారి సత్యవాక్యం బోధించడం గాను నమ్మకమైన దేవా సంఘాన్ని దేవా సంఘ సభ్యుల్ని తండ్రి దేవాన్ని అంత దినాల కొరకు మీరు అక్కడికొచ్చి సహాయం చేయండి ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నమోటా సహాయం చే దైవాత్మహత్యలను ప్రేరేపిస్తుండగా నాశనం వైపు నడుపుతుండగా దాంట్లో ఎంతండ్రీ ఆర్థిక పరమైన కుటుంబ పరమైన మానసిక పరమైనటువంటి ఈ విడుదల కొరకు ఎన్ని పాదాలు కొట్టుకుంటున్నాం కొరకు నన్ను సహాయం చేయండి ప్రేమి కలిగినట్టుగా మహిళలు క్రీ మీరు వింటూ వస్తున్న కొరకు ప్రేమికుతున్నారు ఇంతవరకు దేవ అనేక మన వల్ల మీరు విని అప్ప కార్యాలు అయా అద్భుత ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నమ్మకం అయిన తండ్రి గొప్ప స్వస్థతలు కనిపిస్తూ వచ్చినట్టు కృపక నీ కొంత తండ్రి ఈ యొక్క సమయంలో వైపు తండ్రి విజయన సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించండి కృపను అనుగ్రహించండి దేవ ఆచనలు రేపు కొట్టుకుంటున్నాను దేవ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి నమ్మకం అయిన దేవ ఈ ఫ్రై తండ్రి ఆ కుటుంబం దేవ నీ పాటుకుంటున్నా దేవా ప్రేం కృష్ణ రాజహరి ఆ యొక్క కరోనా వైరస్ యొక్క పూర్తిగా నాశనం చేయబట్టానికి కృపణనుగ్రహించండి నమ్మకమైన దేవ వెంకట సబ్బరి గురించి ప్రార్థిస్తున్నా సహాయం చేయండి అభిరామ్ గారి గురించి ప్రార్థిస్తున్నాం కృపణనుగ్రహించండి సతీష్ గారి గురించి ప్రార్థిస్తున్నాం రక్షణ కొరకే నీ వైపు చూస్తున్నాం నమ్మకం అయితే ఇంతమంత ఎంతమంది అయితే ప్రార్థనా వారి కొరకై నీ పాదాలు కొట్టుకుంటూ వైపు చూస్తూ వదనాలు నీకు స్థులు చల్లిస్తున్నాం తండ్రి సమయం బట్టి అవకాశం బట్టి తండ్రి నేను జీవాన్ని బట్టి నీకు ఎంతో వదనాలు నీకు ఇస్తున్నాం తండ్రి నేను నన్ను ప్రేమించి నా కోరిక ప్రాణం పెట్టిన ప్రభుత్వం జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి నేను నన్ను ఏదీగా తండ్రి నేను శిష్యుడిగా నన్ను పిలిచావు తండ్రి కార్ నన్ను తీసుకుని వచ్చావు సరే పనిచేయండి సార్ మన తండ్రి దేని ప్రేమయ్యో మన కృప అయిన విశ్వ కృప పరిశుద్ధాత్మని మనందరికి సదాకాలం తోడే ఉంటాను కాకే